కాబట్టి అది అవాంగ్మానస గోచరము అనిర్వచనీయము బుద్ధి పరిధిలో హేతువాదంతో ఉండేవాళ్ళకి దాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఎంతటి చేయలేరు చెయ్యలేరు ప్రయత్నలోపం ఉండదు కానీ ఆ శిష్యుకి నమ్మకం కలిగించలేము అందుకని కొంత వేదాంతం హేతువాద బుద్ధికి సరిపడా ఈ సాంఖ్యం చెప్పదు చెప్పబడుతుంది సాంఖ్యం అంటే మీరు ధరించినటువంటి శరీరము శరీరం ఎలా ఏర్పడింది పృథ్వీతత్వం నుంచి వచ్చిన అన్నం అన్నం వల్ల అన్నమయ్య అన్నమయంగా ఈ స్థూల శరీరం వచ్చింది అనేటువంటి చెప్తే మనం సైన్స్ ప్రకారం హేతువాదం ప్రకారం మనకి తెలియపైన పెద్దలు సైన్ డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ తెలుసుకున్నారు అని మన అనుభవంతో ఆ వైద్యులు చేసే వైద్యశాస్త్రాన్ని బట్టి మనకు రోగం తగ్గడాన్ని బట్టి వివరాలు తెలియపోయినా నమ్ముతాం కాబట్టి ఇక్కడ నమ్మకం అనేది ముఖ్యం నమ్మకం ఎలా ఉండాలి అంటే నమ్మినందువల్ల నేను ఉద్ధరించబడతాను ఇది శాస్త్రపురమాణం ప్రకారంగా నిజమే గురువుగారి యొక్క అనుభవ ప్రమాణం ప్రకారంగా కూడా నిజమే ఈ రెండు ముఖ్యంగా ఉండబట్టి ఆయన యుక్తి దృష్టాంత ద్రాష్టాంత పద్ధతులు చెప్పిన శిష్యుడు కూడా ఆ ఉపాయాల్ని అనుసరించి తన కొంత బుద్ధిపరిదుల హేతువాదానికి కూడా సరిపెట్టుకుని చెయ్యాలి ఇక్కడ సరిపెట్టుకోవడం అనే మాట ఏంటంటే వితండవాదం చేసి నేను నమ్మను నన్ను మీరే నమ్మించండి అనే పద్ధతి కాకుండా పై పైన నమ్మి ఆ నమ్మకాన్ని దృఢం చేసుకోవడానికి అన్నట్లుగా ఉండాలి అంటే తర్కం ఉండాలి కానీ పాజిటివ్ తర్కంగా ఉండాలి కానీ నెగిటివ్ తర్కంగా ఉండకూడదు పాజిటివ్ తర్కం ఎందుకంటే అది నిశ్చయమే శాస్త్ర నిశ్చయమే గురువాక్యానుసారము ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి అది సత్యమే సత్యము నిశ్చయము దాన్ని నువ్వు పై పైన ఆ పెద్దల పెద్దల్ని నువ్వు విశ్వసించావు కాబట్టి ఈ భగవద్గీత తాత్పర్యాన్ని కూడా నువ్వు విశ్వసిస్తున్నావు ఆ విశ్వాసంతో మొదలు పెట్టాలి ఆ మొదలుపెట్టినప్పుడు దాన్ని ఆ శిష్యుల్లో ఆ విశ్వాసం కోసం కుతర్కం చేయకుండా వస్తునిర్ణయం కోసం తెలియని దాని నుంచి మొదలుపెట్టి మొదట్లో బుద్ధిపరుదల హేతువాదంతో మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసినప్పుడు నమ్మకం పెరుగుతున్న కొద్దీ ఆ పైది నిజమని తెలుస్తున్న ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్తాం ఇలా వెళ్ళేటువంటి పద్ధతిలో వినడాన్ని శ్రవణము అంటారు సురియతే అనయా శృతి సుశ్రవణి అనయా అంటే దీని చేత సురియు కనుక శృతి ఉపనిషత్తులు శ్రవణానికి ఇంకొక అర్థం ఏంటంటే పైన చెప్పాడు అక్కడ శృతి యుక్తి అనుభవం యుక్తిని దాన్ని మాట్లాడుకున్నాం మనం దృష్టాంత ద్రాష్టాంతాలతో తెలిసిన దానిచ్చి తెలియని దానికి పాజిటివ్గా దాన్ని పై పై పైన నమ్మిన దాన్ని నమ్మకాన్ని దృఢం చేసుకునే పద్ధతిలో వినాలి అని ఇక శృతి అంటే వేదాలు వేదాలు అంటే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు ప్రమాణంగా దాన్ని అంగీకరిస్తూ ఆ ఉపనిషత్ ప్రమాణంలో కూడా ఒక నడక ఉంటుంది ఆ నడకలో కూడా మనం ఆ ప్రయాణం చేసినప్పుడు అంటే ధర్మార్థ కామ మోత్సాలని పలు పురుషార్థాలు ఉంటాయి పురుషార్థాలని ముందు అనుసరించి నిజంగా సత్వగుణంలోకి ధర్మంకి న్యాయానికి కనుక వెళితే అప్పుడు పాజిటివ్ థింకింగ్ వస్తుంది ఆ వేద ప్రమాణాన్ని గురువుల్ని అనుభవజ్ఞుల్ని నువ్వు విశ్వసించగలుగుతావు ఎందుకంటే వారి యొక్క సంక్షంలో కూర్చున్నప్పుడు వారి యొక్క జ్ఞాన తేజస్సు తరంగాలు ఆ వైబ్రేషన్స్లో నువ్వు ఆ ప్రభావానికి లోనయ్యి వాళ్ళ మీద ఆ మహత్తుతో విశ్వాసము అన్నీ కలిగి దాంతోపాటే వాడు చెప్పినట్టు వినడానికి ఒక ఒక ఆకర్షణ కలిగి వివశుడై వింటావు ఆ వివశత్వంలోనే నమ్మకం దృఢపడుతుంది అందుకే పెద్దలు కొన్ని మహత్తులు చూపిస్తారు దానివల్ల విశ్వాసం వస్తే వీళ్ళని